తమో గుణం నుంచి పైకి వచ్చేశారు నేను కర్తను ఈ కర్మలన్నింటినీ నేనే చేస్తున్నాను అనే అజ్ఞానంలో ఉండకూడదు ఈ టాపిక్ మనం చాలా చూసినాం ఈశ్వరుడు కర్త ప్రకృతి కర్త ప్రకృతే స్త్రీయమానాన్ని గుణై కర్మ అని ప్రకృతి కర్త అంటే ఈశ్వరుడు కర్తని మీద అంటే అనొచ్చు ఈశ్వరుడు కర్త అంగంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఈశ్వరుడు కర్త అంటే ఈశ్వరుడు ఎవరున్నాడో తెలుసిన తస్య కర్తారమతి మాం విద్య కర్తారమం చేయమన్నాడు సరే కర్త నేనే అనుకుంటే అనుకోవాలా కానీ నేనైతే ఆ కర్తను సుమాంగపడా తర్వాత ఈశ్వరుడు కర్త అన్నప్పుడు మీరు పెట్టారా లేదు యూఆర్ స్పెక్యులేటివ్ కానీ ప్రకృతి కర్త అన్నది మీరు స్పెక్యులేట్ చేయకుండా మీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది ప్రకృతి కర్త ప్రకృతికి ఆ పేరు ప్రకృష్టేన కృతి ప్రకృష్టం కృతి కృతి అంటే కరణం చేయుట ప్రకృతికరణే అందుకోసం దానికి ప్రకృతి అనే పేరు వచ్చింది అది నిరంతరము అది యాక్షన్స్ అది కర్మను చేస్తూనే ఉంటుంది నది ప్రవహిస్తూనే ఉంటుంది గాలి వీచుతూనే ఉంటుంది భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది యాటంలో మాలిక్యూల్స్లో యాటమ్స్ వైబ్రేట్ అవుతూనే ఉంటాయి యాటంలో పార్టికల్స్ తిరుగుతూనే ఉంటాయి ప్రకృతి అంటే అలాగే జుట్టు పెరుగుతూనే ఉంటుంది గెడ్డం మాసుతూనే ఉంటుంది శరీరం సెల్స్ అలాగా శిథిలం అవుతూనే ఉంటాయి ప్రకృతి కాబట్టి కంటి ముందు కనపడుతూ ఉంటుంది ప్రకృతే స్త్రియమానాన్ని గుణైష్కర్మాన్ని సర్వశ ఇట్ ఈస్ బిఫోర్ యువర్ ఐస్ యు అండర్స్టాండ్ దట్ ఐ ఆమ్ ద సాక్షి నేను కర్తను కాను నాహం కర్త అని తెలుసుకుని హరి కర్త హరి హరి చెప్పాడా నేను కర్తను హరి చెప్పాడా మనం స్పెక్యులేట్ చేసుకోవటమే తప్ప అంటే నాహంకర్త అని అనడానికి ఆలంబనంగా హరిష్కర్త అని పెట్టారు ఎవడో ఒక కర్త లేకపోతే నేను కర్తను కాను అని వీడికి తెలీదు ఎవడో ఒక నేను కర్తను పెట్టాలి సో తోడు కొడుకు తోడపళ్ళి కొడుకును ఉంటాడు చోడ పెళ్లి కొడుకును విన్నాను ఎప్పుడైనా వాడు పెళ్ళి నువ్వు కాదు రో అలా కూర్చోవు వీడి పెళ్ళికొడుకు అని అన్నట్టుగా నాహంకర్త ఎవడుకర్త హరిష్కర్త అని అలా పెట్టారు పెట్టుకోవచ్చు దాని పర్పస్సు హరికర్తని కాదు అక్కడ వివక్ష ఏమిటంటే నాహంకర్త అన్నదే వివక్ష అంటే అయితేనే మేము వేదాంతంలో హరికర్త అని మేము అనం మేము ఏమంటాం అంటే ప్రకృతేమాణాన్ని ప్రకృతి చేస్తుంది కనపడుతున్న విషయం కదా అది దీనికోసం స్పెక్యులేషన్ ఎందుకు చేయటం సో ఈ దేహంలో జరిగే కార్యముల ఏడల నేను సాక్షిని అయినప్పుడు ఈ బ్రహ్మాండంలో జరిగే కార్యముల ఏడల ఈశ్వరుడు సాక్షిగా ఉండడా ఆ మాత్రం తెలియట్లేదా అది కాబట్టి నేను కర్తను కాను అని తెలుసుకుంటే మీరు రజోగుణం నుంచి పైకి వచ్చేస్తారు భోగము ఉంటుంది తప్ప నేను భోక్తను కాను నాహంభోక్త అని ఐఎమ్ నాట్ అన్ ఎంజాయర్ మే బీ సమ్ ఎంజాయ్మెంట్ హీర్ అండ్ గే బట్ ఐఎం నాట్ ది ఎంజాయర్ అని తెలుసుకుంటే దాన్ని సత్వగుణం నుంచి మీరు పైకి వచ్చేసారు గుణాన్ సమతీర్చే విమానం ఇలా పోతుంది అదేమిలా పోదాం విమానం ఇలా పోయిందనుకోండి క్రాష్ అయిపోతుంది రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు చెన్నై ఎయిర్పోర్ట్ మన పద్మారావు నగర్ రోడ్డు ఎంత ఉంటుంది నిండా చేసి అది అది ఇలా లేవా లేకపోతే క్రాష్ అయిపోతుంది సో అంశ అప్పుడప్పుడు విమానాలు ఏం చేస్తాయంటే ఆగవు లేవవు లేవకపోతే వాడు బ్రేక్ వేసే లోపల దాని ఇంకో దాన్ని పగలగొట్టుకునే అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఉంటే దాన్ని పగలగొట్టి ఆ బయట ఉన్న ఫీల్డ్లోకి వెళ్ళి కూర్చుంటుంది సో అలా అయిపోతుంది లైఫ్ బికమ్స్ ఇట్ క్రాషెస్ క్రాషెస్ అంటే వెళ్ళి ఆ హాస్పిటల్లోనో ఎక్కడో పడుతుంది వెళ్ళి షుడ్ నాట్ ఫీల్ ఐట్ దా అంటే మరి గుణములకు అతీతుడైతే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదా అంటే ఏమో యూ ట్రై మేబీ యా గుణములకు అతీతైన వాడు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినా అది వాటి తిట్టు తిరగాల్సిన అవసరం ఉండకపోవచ్చు బహుశా యు ట్రై అండ్ సీ హౌ ది లైఫ్ మూవ్స్ కాబట్టి గుణములకు అతీతబుట అనేది ఇట్ వెరీ ప్రాక్టికల్ నేను ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా చెప్పాను మీకు అది రెండు రెండు లెవెల్స్లో చెప్పాను యూ షుడ్ డూ దాట్ ఓకే గుణములకు మేము అతీతంగా పోయామనుకోండి ఏమవుతుంది బ్రహ్మభూయ కల్పతే చూడండి గుణముల లోపలుంటే జీవుడు గుణముల పైకి వెళ్తే దేవుడు కాయిని వేసినప్పుడు స్విప్ ఫ్లాప్ ఇటు తిరగబడితే బొరుసు అటు తిరగబడితే బొమ్మ అంతే గుణముల్లో పెట్టారనుకోండి ఈ చైతన్యాన్ని గుణముల్లో పెడితే ఏమైంది జీవుడైంది గుణములు దాటేసేస్తే దేవుడైపోతుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో ఉందనుకోండి ఏమవుతుంది టూ ట్వంటీ ఫైవ్ యాంప్ ఇయర్స్ ఫైవ్ వన్ో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఇంటి లోపల ఉంటుంది ఫ్యాన్కి పరిమితమై ఉంటుంది ఫ్యాన్ లోపల పెడితే ఫ్యాన్ లోపల ఉన్న ఫ్యాన్కి చెందినది కాదు అని తెలుస్తున్నారనుకోండి దెన్ ఇట్ బికమ్స్ వన్ విత్ ద యూనివర్సల్ ఎలక్ట్రిసిటీ ఆ పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ తోటి ఈక్వల్ అయిపోతుంది ఏదో చిన్న దృష్ట్యా ఇప్పుడు ఘటాకాశం ఉందండి ఘటాకాశముందండి మీరు ఆలోచించి చెప్పండి ఘటాకాశము ఘటము వంటిగా ఆకాశము వంటిదా వెరీ సింపుల్ ఘటాకాశము ఘటము వంటిది అంటే చిన్నది అయిపోతుంది ఆకాశము వంటిది అంటే చిన్నది కాదు అసంగము ఆకాశము అసంగము వ్యాపకము సర్వం కాబట్టి ఘటాకాశము ఘటంలో ఉన్న ఆకాశము ఘటము వంటిదా ఆకాశము వంటిదా ఇప్పుడు ఘటంలో ఉన్న నీరు ఘటము వంటిది కానీ ఘటనలో ఉన్న ఆకాశము ఘటము వంటిది కాదు ఇప్పుడు ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ వంటిదా లేకపోతే పవర్ హౌస్లో ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీ వంటిదా పవర్ హౌస్లో ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీ వంటిది అంటే ఇట్స్ ఎనర్జీ ఫ్యాన్ వంటిది కాదు ఫ్యాన్ అంటే ఫిజికల్ థింగ్ ఇట్ ఈజ్ కానీ అజ్ఞానం చేత ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ వంటిది రేడియోలో ఉన్న ఎలక్ట్రిసిటీ రేడియో వంటిది అని వీళ్ళు అనుకుంటారు అజ్ఞానులు అలా అనుకుంటారు ఎలక్ట్రికల్ ఇంజనీరు అలా అనుకోడు ఎలక్ట్రికల్ ఇంజనీరు అయితే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సైంటిస్ట్ ఉంటే వాడు ఎలా అనుకుంటాడు ఇది ఫ్యాన్లో ఉన్నది ఫ్యాన్ వంటిది కాదు రేడియోలో ఉన్నది రేడియో వంటిది కాదు అని తెలుసుకుంటూ ఉంటాడు ఎలక్ట్రిసిటీ గురించి వాడికి అంత తెలుస్తుంది అలాగే అజ్ఞానులు అంటే కర్మలో ఉన్నవి చేస్తూ మేము ఈ దేహమే మేము అనుకునేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు సో ఈ దేహము నేను కాను నేను ఆ దేహంలో చైతన్యం ప్రకటమవుతాను దేహంలో చైతన్యం దేహంలో చైతన్యం దేహం చైతన్యం వంటిదా చైతన్యం వంటి చైతన్యం అంటే బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ జ్ఞానం అంటే చైతన్యం అది బ్రహ్మ కాబట్టి దేహంలో ఉండే జ్ఞానము బ్రహ్మ వంటిదా దేహము వంటిదా దేహము వంటిది అనుకుంటే జీవుడు బ్రహ్మ దేహము వంటిది కాదు అని తెలుసుకుంటే బ్రహ్మయే బ్రహ్మభూయాయ కల్పట చూడండి మీరు వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక అత్యంత సూక్ష్మమైన బట్ ది సేమ్ టైం అత్యంత మౌలికమైన సత్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి ఊకే ఏదో కాలక్షేపంలాగా వినేస్తే పని అవ్వదు ఇకే కాదు నాకు కూడా ఏదో కాలక్షేపంలాగా నేను చెప్పేసి మీరు కాలక్షేపంలాగా వినేయటం అంటే ఏమిటనమాట ఇది ఎలా ఉంటుంది కాలక్షేపం ఉంటే అర్థమంటే తెలిసినండి ఒక కొన్ని అకేషన్స్ ఉంటాయి ఆ అకేషన్స్లో హీ సపోజ్ టు సేలీస్ అండ్ హీ సేస్ దా వీఆర్ సపోజ్ టు లీజన్ అండ్ వీ లీజన్ ఇది ఎలాగంటే ఇప్పుడు ఈ కాలేజీ యానివర్సరీ ఉందనుకోండి అక్కడికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారనుకోండి అప్పుడు ఈ విద్యార్థులు అందరూ అక్కడ కూర్చుంటారు అప్పుడు ప్రిన్సిపాల్ గారు వాళ్ళకి ఏం చెప్తారు అదే చీఫ్ గెస్ట్ వచ్చి వెళ్ళిపోయేదాకా మీరు అలా చేయడానికి వీలు లేదు అని చెప్తారు అని వీళ్ళు బుద్ధిమంతుల్లో కూర్చుంటారు లేకపోతే టాప్ లేపేస్తారు బుద్ధిమంతుల్లో కూర్చుంటారు ఇప్పుడు నేను చీఫ్ గెస్ట్ని అనుకోండి సపోజ్ అప్పుడు నేను వెళ్ళి మీరు విద్యార్థులు మీరందరూ కష్టపడి పైకి వచ్చారు మీకోసం బంగారు భవిష్యత్తు వెయిట్ చేస్తూ ఉన్నది మీరు భావి భారత పౌరులు అని ఇలాంటివేమో కొన్ని ఆయన ఎక్స్పెక్టెడ్ టూసేయాలి ఐఎం ఎక్స్పెక్టెడ్ టూ సే లైక్ దాట్ మీరు విద్యార్థులు మీరు ఎంత అల్లరి చెల్లలో నాకు ఐడియా లేదు లోకంలో సమాజంలో చూసినట్లయితే విద్యార్థులు మరే అల్లరిగా ఉంటున్నారు ఈ మధ్యన కాబట్టి మీరు కూడా అలాంటి వాళ్ళే అయ్యి ఉంటారు అండ్ నేను ఈజ్ దాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మీ వట్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దెన్ మీరు భావి భారత పౌరులు మీకోసం సమాజం ఎదురు చూస్తూ మీ మీకోసమే ఉంది సమాజం అంతా కూడా మీరు చక్కగా కష్టపడి పనిచేసి మీ విద్యనంతని సమాజ హితానికి మీరు ప్రయోగించ ఉపయోగించండి ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు సే దాట్ అండ్ దేర్ ఫోర్ ఐ సే దాట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హియర్ దాట్ దేర్ ఫోర్ దే హియర్ ఇట్ ఓకే బట్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఐ డు నాట్ మీన్ వాట్ ఐ సే దే డు మీన్ వాట్ దే హియర్ కార్ కేసులు పూర్తయింది ఎవరిదారిని వాడు బయట మొత్తం ఈ ఫంక్షన్స్ అన్నీ అలాగే ఉంటాయి అన్ని ఫంక్షన్స్లో అలాగే ఉంటాయి అంచేతనే ఈ పబ్లిక్ ఫంక్షన్స్లో వెళ్ళి కూర్చోవటం అంతా తలపోటు అదే కానిపోవట్లేదు ఎందుకంటే స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ మీరు చదవడం మీ స్వతంత్రమైన ఆలోచన చెప్పడానికి వీర్లేదు మీరు స్వతంత్రమైన ఆలోచన చెప్తే ఆ సభంతా కూడా రసాభాస అయిపోతుంది మీరు ఇండిపెండెంట్ థింకింగ్ అసలు చూపకపోవడము స్క్రిప్ట్ అంచేతనే నేను అడుగుతా అయ్యా నన్ను ఏం చెప్పమంటారని నేను అడిగేస్తాను అని నేను వెళ్ళను ఒకవేళ వెళ్తే ఏం చెప్పమంటారు చెప్పండి అంటే ఫలానా చెప్పబోయను సరే అదే చెప్పేసి వచ్చేస్తాను బుద్ధిమంతుల కాబట్టి నేను భగవద్గీత పాఠం చెప్తున్నాను కాబట్టి నేను ఇలా చెప్పడం నా ధర్మం నా కర్తవ్యం మీరు వచ్చారు వినడానికి సాయంకాలం ఆరింటికి వచ్చారు తప్ప మీరేం పని మా రాలేదు అన్ని పనులు పూర్తయిన తర్వాత ఇంకా నిన్న టైం కాబట్టి ఇక్కడ ఏదో ఉద్ధరించారని వచ్చారు మీరు కాబట్టి మీరు వినడం మీ కర్తవ్యం కాబట్టి మీ పని మీరు చేసి మీ దాన్ని మా మీరు వెళ్తారు నా పని దాన్ని నేను వెళ్తాను ఆ రకమైన శ్రవణం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు మరి శ్రవణం వల్ల ఉండకూడదు నేను చెప్పి దాని ఏడలో నాకు నిష్ట ఉండాలి మీరు వినే దాని ఏడలో మీకు నిష్ట ఉండాలి ఉంటే ఏదైనా మూవ్మెంట్ కనబడుతుంది ఇప్పుడు పాయింట్ ఏంటంటే చూడండి అత్యంత సూక్ష్మమైనది చాలా సింపుల్ అట్ ది సేమ్ టైం వెరీ ప్రఫా అత్యంత సరళము అండ్ అత్యంతము అగాధము అయిన సత్యం ఏమిటంటే చూడండి దేవుడు మీ హృదయంలో ఉన్నాడు ఫస్ట్ యూ కమ్ టు టర్మ్స్ విత్ ఇట్ దేవుడు దేవుడు ఉన్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ మీ హృదయంలో ఉన్నాడు మరెక్కడా లేడు మీ హృదయంలో ఉండి అంతటా ఉన్నాడు మీ హృదయంలో లేకుండా ఇంకెక్కడా ఉండడము అసంభవం తర్వాత శ్లోకం ఉంటుందే తర్వాత శ్లోకం చాలా గొప్ప శ్లోకం అదే నేను కొంత యాంటిసిపేట్ చేసి చెప్తున్నాను కాబట్టి దేవుడు మీ హృదయంలో ఉన్నాడు కాబట్టి మీరు రామేశ్వరం వెళ్ళండి కాశీ వెళ్ళండి నేను వద్ద కానీ మీరు రామేశ్వరం వెళ్తే ఎక్కడుంటాడు దేవుడు మీ హృదయంలో ఉంటాడు కాశీ వెళ్ళినప్పుడు ఎక్కడుంటాడు మీ హృదయంలో ఉంటాడు కైలాసు మానస సరోవరం వెళ్ళినప్పుడు కూడా మీ హృదయంలోనే ఉంటాడు మీ ఇంట్లో మీరు కూర్చున్నారనుకోండి ఎక్కడ ఉంటాడు మీ హృదయంలోనే ఉంటాడు నెంబర్ వన్ నెంబర్ టూ మీకు ఆ దేవుడికి మధ్యన గ్యాప్ ఏమిటి అంటే మీ హృదయంలో మీరున్నారు కదా మీ హృదయంలో మీరున్నారు మీ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మీ దేవుడు కాదు దేవుడు ఉన్నాడు ఇప్పుడు మీకు ఆయనకి మధ్యన గ్యాప్ ఏమిటి అంటే గ్యాప్ ఏమిటంటే ఏదో వెయింగ్స్ ఆ రక్తనాళాలు అవి గ్యాప్ అనుకోకూడదు మీకు దేవుడికి మధ్యన ఉన్న గ్యాప్ ఏమిటో తెలుసునండి అజ్ఞానం అంటే గ్యాప్ అజ్ఞానమే గ్యాప్ ఏమిట అజ్ఞానము నేను అల్పూడను ఈ దేహం నేను ఉన్నాను ఈ దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను దేహం పోతే నేను పోతాను ఇది అజ్ఞానం ఇంజేత నేను శృతి కానీ ఉపనిషత్తులు కానీ గీత కానీ ఎప్పుడు చెప్పినా ఇవే మాట చెప్తూ ఉంటాయి నజాయతే మ్రియతే వా కదాచిత్ ఆ దేహం లోపల ప్రకటన అవుతున్నటువంటి చైతన్యము అది ఎప్పుడు పుట్టనే లేదు ఎప్పుడూ గెట్టబోగుటలేదు కాబట్టి ఈ దేహము ఎత్తిదియో నేను అట్టివాడను ఈ దేహము ఎంతో నేను అంత ఈ దేహము ఏదో నేను అది అనుకుంటే మీకు దేవుడికి మధ్యన పెద్ద అగాధమే ఉంటుంది ఇప్పుడు ఒకప్పుడు భార్య భర్త ఎక్కడుంటారు భర్త మెడికల్ రిప్రజెంటేటివ్ ఏదో రైల్లో పడి ఎక్కడో పడుకుని ఉంటాడు భార్య ఏదో పల్లెటో ఏదో ఒక నగరంలోనో టౌన్లోనో ఎక్కడో ఆవిడ ఇంట్లో పిల్లడితోటో పిల్లలతోటో ఎవడో ఆవిడ బెడ్రూమ్లో ఆవిడ ఉంటుంది ఫిజికల్గా మధ్యన వంద మైళ్ళు వెయ్యి మైళ్ళలో తేడా ఉంది కానీ వాళ్ళ హృదయంలో ఒక్కటి ఇంకో కేసులో భార్యాభర్త ఒకే ఇంట్లో ఉంటారు వాళ్ళకేమో ఒకళ్ళతో ఒకళ్ళు ఒకరికి పడదు కీచులాడుకుంటూ ఉంటారు ఫిజికల్గా పక్క పక్కనే ఉంటారు కానీ మధ్యన ఒక అగాధమే ఉన్నది అర్థమైందండి అలాగే మీ దేవు దేవుడు మీ హృదయంలో ఉన్నాడు మీ దేవుడు కదా దేవుడు మీ హృదయంలో ఉన్నాడు మీరు మీ హృదయంలోనే ఉన్నారు కానీ మీ ఇద్దరి మధ్యన దేవుడికి మీకు మధ్యన అగాధనే గలదు కేవలము అజ్ఞానము వలదు కాబట్టి యూ హెవ్ టు కమ్ టు టర్మ్స్ అంటే ఏమిటి ఈశ్వరుడు నాయందు ఉన్నాడు ఇప్పుడు టెంపుల్ అనేది ఏం చేస్తుందంటే ఈశ్వరునితోటి మీరు రిలేట్ అవ్వటానికి ఒక అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తుంది కానీ మీరు టెంపుల్ యొక్క సిస్టమ్ని సరిగ్గా తెలుసుకోకపోతే అది మీకు తెలుసుకోని కారణంగా మీకు దేవుడికి మధ్యన ఒక అడ్డుగోడలాగా నిలబడుతుంది వెంకటేశ్వర స్వామిని చూడాలంటే తిరుపతి వెళ్తేనే చూడడం లేకపోతే లేదు అంటే ఎవరైపోయినా ఒక అడ్డుగోడ వచ్చేసిందా అక్కడ కాబట్టి యూ కమ్ టు టర్మ్స్ విత్ యువర్ సెల్ఫ్ యూ కమ్ టు టర్మ్స్ అంటే దీన్ని మీరు మీరు బాగా పరిశీలించి తెలుసుకొని మీరు స్వంతం చేసుకోవాలి ఏమిటంటే నేను పూజించే దేవుడు నా హృదయమునందు ఉన్నాడు హార్టిస్ట్ టెంపుల్ మీ హృదయమే దేవాలయమే దేవుడు హృదయమునందు ఉన్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ నాకు దేవుడికి మధ్యన గ్యాప్ ఏమిటంటే అజ్ఞానమే గ్యాప్ తెలియక నేను దేవుడి కంటే సపరేట్గా ఉన్నాను తెలిస్తే నేను దేవుళ్ళో కలిసిపోతాను తెలియక జీవుడుగా దేవుడికంటే భిన్నంగా సపరేట్గా జీవుడుగా బతుకుతున్నాను తెలిస్తే జీవుడు కాస్త దేవుడై కూర్చుంటాడు అది బ్రహ్మభూయాయ కల్పతే కల్పతే అంటే సమర్థోభవతి బ్రహ్మీభవనము కొరకు అంటే బ్రహ్మయ్య అగుట కొరకు వీడు సమర్థుడు గుణములను దాటేస్తే మీరు బ్రహ్మై కొడుతాడు ఇంతటి విమానము ఇంత బరువైన విమానము రోడ్డుని విధులిపెట్టేసి ఆ చక్రాలని తనలోకి లాగేసుకుంటే అది ఆకాశంలో వెళ్ళిపోతుంది ఆకాశ గమనం అయిపోతుంది అలాగే మీరు కూడా ఆ చిదాకాశంలో చైతన్యమనే ఆకాశంలో మీరు గమనం చేసేస్తే ఈ గుణముల బంధము వదిలిపోయి మీరు మహాకాశంతో వర్ణయిపోతారు మహాకాశం ఈశ్వరుడు అచిదాకాశంతో వన్ అయిపోయింది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్ ఇన్ యూ మీ లోపలే ఉందంతా కూడా హిందూయిజం అంటే అర్థం ఏదో తెలుసు హిందూయిజం ఇన్ డూ ఇజం ఇన్ లోపల డూ మీరు చేసేదంతా మీ లోపలే ఉంటుంది అదే హిందూయిజం అంటే అవుట్ టు డూయిజం ఏమీ లేదు ఇక్కడ ఓకే బ్రహ్మ భూయాయ కల్పతే ఇప్పుడు దుఃఖం ఎక్కడుంది మీ లోపల ఉంది తెలుసుకుంటే దుఃఖం పోయి సుఖం ఎక్కడ ఉంటుంది మీ లోపలే ఉంటుంది ద్వేషం మీ లోపల ఉంటుంది తెలుసుకుని దాన్ని దూరం పెడితే ప్రేమ మీ లోపలే ఉంటుంది కాబట్టి యు ఆర్ ఎవరిథింగ్ యూ హ్యావ్ ఎవరిథింగ్ యూ హ్యావ్ టు నో అంటే మీరు తెలుసుకోవాలి ఓ మ్యాన్ నో దైశ్యాలు అండ్ బీ లిబరేటెడ్ అని ఓ మహాత్ముడు అన్నాడు కాబట్టి బ్రహ్మభూయాయ కల్పకే మీరు బ్రహ్మీభవనములకు అర్హులై సమర్థులై ఉన్నారు ఇప్పుడు ఇక్కడ చేయాల్సిన పనుల గుణములకు అతీతముగా వెళ్ళుటలే సహా గుణాన్ సమతీత ఏతాన్ యథోక్త సరే అప్పుడేమవుతుంది బ్రహ్మభూయా భూయా అంటే ముందు పట్టుకోవాలి భూయ అంటే ఏమిటి బ్రహ్మా అంటే తెలుస్తూ ఉన్నది పరమాత్మా అనర్థం భూయ భవనం భూయ భూ అనే ధాతువు మీద ల్యుట్ అనే ప్రత్యయం చేస్తే భవనం అవుతుంది అది భూ యు అనా అవుతుంది గుణం వచ్చి భవనం అవుతుంది భూ మీద యత్ అనే ప్రత్యయం చేస్తే భూయ అవుతుంది అర్థం ఒకటే బ్రహ్మ భూయహ భూయహ అంటే భవనం అంటే భవనం అంటే ఇటకలతో కట్టిన బిల్డింగ్ అనుకోకూడదు వేదాంతంలో భవనం అంటే ఉండుతా ఉండుత భవనం అనగా ఉండుట ఎప్పుడైనా మీరు ఉండుటను అభ్యాసం చేశారా ఉండుటను అభ్యాసం చేయాలి టు ఉండాలి సాధారణంగా మీరు ఏ మోడ్లో ఉంటారు మీరంటే మీరు నా ఎదుర్కొన్నా కూర్చున్నారు కాబట్టి మీరంటున్నారు అందరూ కూడా సో ఏ మోడ్లో ఉంటారు డూయింగ్ మోడ్లో ఉంటారు చేయుట అనే మోడ్లో ఉంటారు ఆ మోడ్ అది బంధము బంధిస్తుంది ఎందుకంటే కర్త మీరు కాదుగా మీరు ప్రకృతితో మమేకం కాకుండా చేయుట అనే మోడు ఉండదు మీరు సపోజ్ దేహమే నేను అనుకుంటే ఏం చేస్తారు చేస్తూ ఉంటారు విల్ బి డూయింగ్ సంథింగ్ ఆఫ్ దేవ్ దేహమును మనస్సును సాక్షిగా దర్శించారనుకోండి అప్పుడు మీరు చేస్తారా ఉంటారా ఉంటారా ఉంటుట ఇప్పుడు ఐ లవ్ టు వర్క్ అన్నాడనుకోండి పడిపేరే సంసారి ఐ లవ్ టు బీ అన్నాడనుకోండి వాడు జ్ఞాని ్రహ్మ భవతి బ్రహ్మ ఉంటుంది ఉన్నది బ్రహ్మ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మీరు ఫ్యాన్ చూసి చెప్పాలన్నా ఫ్యాన్ చూసి చెప్పాలి ఫ్యాన్ చూసిన డేలో చూసాను కాదు ఫ్యాన్ని పరిశీలించి పరిగణనలోకి తీసుకుని మీరు చెప్పాలి ఎలక్ట్రిసిటీ ఉందా గిరగిర తిరుగుతుందా ఉంది గిరగెర తిరుగుతుంది అన్నారని అన్నారంటే అయిపోయిందంటే మీకు ఎలక్ట్రిసిటీ ఏంటి తిరుగుతుంది ఎలక్ట్రిసిటీ ఉంటుందా గిరగిర తిరుగుతుందా ఉంటుంది మరి గిరగిర తిరగడం ఎలక్ట్రిసిటీ ఉండగా ఫ్యాన్ గిరగిర తిరుగుతుంది ఎలక్ట్రిసిటీ లేకుండా తిరగడం ఉండగా తిరుగుతుంది ఓకే గులాబీ పువ్వు ఉందా లేకపోతే పరిమళాన్ని అన్ని వైపులకి విసురుతోందా మీకేమర్థమైంది ఉంది కులాదీపు ఉంది పరిమళము వ్యాపిస్తుంది దీపము క్యాండిల్ దీపము దీపము ఉందా లేకపోతే పనులు చేస్తుందా ఉంది ఉండగా పనులు అవుతూ ఉంటాయి లో పనులు అవుతూ ఉంటాయి దీపం వేసి పెడితే లో పనులు అవుతూ ఉంటాయి విద్యార్థులు చదువుకుంటారు తుడుచుకునే వాళ్ళు తుడుచుకుంటాడు కాఫీ తయారు చేసేవాళ్ళు కాఫీ తయారు చేస్తూ ఏ ఏ పనులు అవ్వాల్సి ఉంటే ఆ ఇప్పుడు దీపము ఉంది అది బ్రహ్మ భూయాయ భవనం భవనం అంటే ఉండుట బ్రహ్మయ్యై ఉంటాడు సంసారి కొట్టుమిట్టులాడుతాడు కాదు సంసారి అంటే కొట్టుమిట్టులాడుతూ ఉంటాడు గుణముల లోపల ఉండి సంసారీ అయి కొట్టుమిట్టులాడుతయా లేక బ్రహ్మయై ఉతయా రెండు బ్రహ్మయ్యై చేయుట అంటూ ఏముండదు అంచేతనే హరిష్కర్త అన్నదాన్ని వి టేకిట్ వికే పింఛఫ్ సాల్ట్ అలా సాల్ అంట అదొక ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ ఉంది సో వీఆర్ నాట్ వెరీ ఎమ్యూస్డ్ బై ఇట్ నా హర్త హరి కర్త అంటే శభాషన్ మేమే మనం సరే కానివ్వండి అంటాం ఎందుకంటే ఈ కర్తృత్వం హరి దెత్తి పెడితే ఇంకా బ్రహ్మభవనమే ఉండదు మనం హరికి దూరంగా ఉండడం మంచిది కొంత కర్తృత్వం మన మీద పాలిస్తాం ఇప్పుడు కన్యాదాతికి దగ్గరగా వెళ్తే ఏం చేస్తాడు పని పని అడిగిస్తాడు అలాగే వాటే కాబట్టి బ్రహ్మభూయాయ మీరు ఏం పట్టుకున్నారో ఏమో నాకు తెలియదు కానీ నా ప్రయత్నం నేను చేసుకున్నా ఏమిటంటే ఉండడం ఉండాలి చెయ్యడం కాదు ఉండడం చెయ్యడం ఇన్సిడెంటల్ ఉండడం స్వరూపము మీ స్వరూపం ఏమిటి ఉండడం ఇది మెడిటేషన్ గొప్ప మెడిటేషన్ నేను ఉన్నాను ఐ బి ఐ బి గ్రామర్ గురించి తెలుగు చేయడం ఐ బి నేను ఉన్నాను తర్వాత కొంతమంది ఏమంటారంటే ఐ లవ్ టు వర్క్ అంటారు సాంగ్ మరి కొంతమందికి ఐ లవ్ టు టాక్ అది అలా ఉంటారు ఐ లవ్ టు టాక్ చాటర్ బాక్స్ అని అంటారు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు అటువంటి వ్యక్తులకి దూరంగా పోతారు మిగతా వాళ్ళందరూ ఎప్పుడూ మాట్లాడి వాళ్ళని హ్యాండిల్ చేయటం చాలా కష్టం దూరంగా పోతారు ఎతారు ఎందుకంటే అసమానం అలా మాట్లాడిస్తూ ఉంటే అవన్నీ వింటూ కూర్చోవటం ఎంత కష్టం చుట్టుపక్కల వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది కొంచెం దూరంగా పోతారు కాబట్టి ఐ లవ్ టు థాక్ అనుకోవడం ఐ లవ్ టు వర్క్ అనుకోవడం వర్క్ తీస్ వర్క్ హ్యాపన్స్ పనులు అవుతూ ఉంటాయి నాహం కర్త పనులు అవుతూ నేను సాక్షి అని తెలుసుకోవాలి అది మానేసి ఐ లవ్ టు వర్క్ అన్నారు మీరు సంసారంలో రజోగుణంలో బాగా చిక్కుకుపోయి ఉన్నారని అర్థం ఈ చిక్కుకుపోయిన వాళ్ళు చాలా కష్టాలు పడతారు వాళ్ళు స్ట్రెస్లు పెరిగిపోతాయి ఏవేమో వ్యాధులు వస్తాయి బీపీలు ఇవి ఏవి వస్తాయి చాలా ఇబ్బందుల్లో ఉంటారు సో ఐ లవ్ టు వర్క్ ఈజ్ రాంగ్ ఐ డూ ది వర్క్ విత్ లవ్ దట్ ఈజ్ ఓకే ఐ లవ్ ది వర్క్ టు హ్యాపన్ ఇన్సెడ్ వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ఆల్ ఆఫ్ హైయెస్ట్ ఫిలాసఫీ బెఫోర్ వర్క్ విల్ బీ దేర్ ఐ లవ్ టు వర్క్ అనకూడదు I love to do, I love to talk, I, I love to be, I love to be, I love to be, I love to be. I love to be, this is called Brahma Bhavanam, Brahma Yai Unguta, Ipponu ikkada, make anupen satsho, anupen de Brahma Yai Undada, Anta Thelika, Anta Saralama, ఇది ఏదో ఏదో సామ్యం చేపినట్టు అలాగా ఎలా చూస్తుండగా బ్రహ్మైపోవడమే అని మీకు అనిపించచ్చు అలా ఎందుకు అనిపిస్తుందో చెప్పంటారా మీలో ఒక కండిషనింగ్ ఉంటుంది ఒక బలమైన కండిషనింగ్ ఉంటుంది ఏమిటా కండిషనింగు దేవుడు అలా ఏదో ఉంటాడు ఎక్కడో ఉంటాడు మనకి దొరకడు దూరంగా ఉంటాడు మనకి దొరకడు ఎవరికో వశిష్ఠుడు వాముదేవుడు మొగలైన మహర్షులకి దొరుకుతాడు అయితే పెద్ద పెద్ద స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు ఉంటారు వాళ్ళకి దొరుకుతాడేమో వాళ్ళకు కూడా ఏదో సమాధిలో దొరుకుతాడు మామూలుగా ఎవరు కూడా సమాధిలో దొరుకుతాడు సమాధి అంటే సమాధి అంటే ఏదో మీకు తెలియదా అది చెప్తే అర్థమయ్యేది కాదు సమాధి అంటే అలాగ ఎక్కడికో వెళ్ళిపోతారు అలాగ పైకి లేచిపోయి ఎక్కడికో వెళ్ళిపోతారు అది సమాధి అంటే ఆ సమాధిలో దేవుణ్ణి టచ్ చేసి మళ్ళీ వాపసు వస్తాడు ఎవరు ఎక్కడ వైకుంఠంలో ఉంటాడు ఎలాగో ఉంటాడు ఎక్కడో ఉంటాడు ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి అని మీరు ఒక బలమైన కండిషన్ని పెట్టేసుకుని మీరు భగవద్గీతకు వస్తారు ఇప్పుడు ఇక్కడ ఐ బీ బ్రహ్మ బిఇంగ్ బ్రహ్మన్ బికమింగ్ ఈస్ జీవా బి ఇంగ్లీష్ బ్రహ్మన్ అని చెప్పేమనుకోండి చెప్తే ఇందాక చెప్పారు చూడు కాన్వర్కేషన్ అడ్రస్ so also he is a vedanta guy therefore he is expected to talk like that so he talks like that we have attended where we are attending vedanta class he could be there up to seven bhatti therefore we are expected to listen allam cheyukunna ga vinale allam ahoye enta kaam ga untone lord is continuing allam kuda mogulunte inka is continuing kada kavate let us listen to it we are expected to listen to it therefore we we'll in desire vale ipoyinontu ఆయన దాన్ని ఆయన కొట్టదు మన దాన్ని మనం పోవడం అని ఒక తంతు కింద మీరు అంచేతనే నేను అంటున్నా కమాన్ బిలాత్ పట్టుకునే ప్రయత్నం చేయండి బ్రహ్మభూయాయ కల్పతే యు ఆర్ ది బ్రహ్మన్ నవన్ హియర్ బ్రహ్మన్కి జీవాకి తేడా ఏమైనా ఇట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మన్ జీవా ఈజ్ The difference between being and becoming. Being is brahma. Becoming is jiva. So, you becoming. You can do it. You can do it. You can do it. You can do it. You can do it. You can do it. You can do it. You can do it. That is struggle. Garshana. Strife. Kalahamu. Dukkhamu. Whereas being... శాంతి ఆనందం అదియే బ్రహ్మ అంటే మరి బ్రహ్మ అంత తేలిక చూడండి బ్రహ్మ కంటే తేలిక ఏది కాదు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళడానికి చాలా కష్టపడాలి బ్రహ్మయ్యి ఉండడానికి మీరు కనురెప్పపాటు అంత ఎఫర్ట్ కూడా చేయనక్కర్లే కనురెప్పపాటు కూడా లేనొక్కర్లా సో మోకో మోకోహా ఢూంధేరే బందే మైతో తేరే పాస్ అని కనురెప్పపాటు వేస్తే సపోజ్ దేవుణ్ణి చేరుకోవటానికి రెప్పపాటు రెప్ప ముయ్యాలి లేకపోతే మూసిన రెప్పను తెరవాలి అంటే అంతకంటే నరకం ఇంకొకటి లేదన్నాడు ఎందుకంటే ఎఫర్ట్ చేయాల్సి దట్ ఈజ్ స్ట్రైఫ్ అంటే ఎఫర్ట్ చేయాలంటే స్ట్రైఫ్ అంత ఎఫర్ట్ కూడా అక్కర్ల రెప్ప పడి పడిన రెప్ప తెరిచి అంత ఎఫర్ట్ కూడా అక్కర్లే రెప్పపాటికి ఆలస్యం ఉందేమో తప్ప బ్రహ్మ ఏ ఉండడానికి విలంబము లేదు చేయాల్సిందల్లా గుణములను దాటాల్సి ఉంటుంది సో బ్రహ్మ భూయాయ కల్పతే అందామ భాష్యకారులు బ్రహ్మభూయావనం భూయ భూయ అంటే భవనం ఉండుక ఉండుక హై హిందిలో హై హై అంటే హై బ్రహ్మభవనాయ బ్రహ్మభూయాయ బ్రహ్మభవనాయ అంటే బ్రహ్మయ ఉండుక కొరకు అంటే ఏమిటో తెలుసునండి మోక్షాయ మోక్షము కొరకు బ్రహ్మయే ఉంగుటయే మోక్షము అంటే బ్రహ్మయంగుటయే కల్పతే సమర్థోవతి ఇత్య సమర్థుడగును బ్రహ్మయ్య ఉంగుటకు సమర్థుడగును చూడండి నా దేహం నేను నా కులం నా మతం నా వర్ణం నా ఇల్లు నా వాకిలి నా కొడుకు నా కూతురు నా కుక్కపిల్ల అంటే ఇలాగా మీరు దేహములతోటి దేహమునకు చెందిన వాటితోటి అలాగ వాటిని పట్టేసుకుని వెళ్ళి మమకారాన్ని పెంచి కూర్చుంటే మీరు ఆ గుణముల యొక్క జంజాటంలో అతుక్కుపోతారు గుణశబ్దానికి త్రాడు అని కూడా అర్థం ఉన్నది గుణశబ్దానికి అర్థం ఉన్నది అందుకోసమే ఈ సపో తమస్సులను గుణములన్నారు ఎందుకంటే త్రాళ్ళు ఎలా అయితే మనిషిని కట్టిపారేస్తాయో ఈ సత్వరజ సమస్యలు కూడా కట్టిపారేస్తాయి కాబట్టి వాటికి గుణములోని పేరు పెట్టారు ఇక టెక్నికల్ ఏమైనా కూడా దాంట్లో ఆ పన్ ఉన్నది కాబట్టి అలాగా నేను దేహము అని పెట్టుకుని చేతులు కాళ్ళు పని చేస్తుంటే ఈ పన్నులన్నిటినీ నేనే చేస్తున్నాను నేనే కట్టను అనే అజ్ఞానంలో ఉంటూ ఈ ఇంద్రియములతో లభించే భోగములన్నీ నా కొరకే నేనే భోక్తను నా కొరకే ఆ భోగాలు ఉన్నాయి అదే అజ్ఞానంలో ఉంటే మీరు బలంగా సంసారంలో గుణములలో చిక్కుకుని ఉన్నారు అలా కాకుండా కమాన్ డ్రాప్ ది బాడీ డ్రాప్ ది బాడీ బాడీ గురించి అది అది డ్రాప్ చేసేయండి తర్వాత కర్తృత్వం లేదు చక్కగా కర్త పని అయ్యి అవుతూ ఉంటుంది నేను కర్తను కాను అని నేను నచ్చజెప్పుకుని తనకు తాను నచ్చజెప్పుకుని చేతులు కొట్టి కూర్చోండి చేతులు కొట్టుకోవడం నేను కర్తను కాను అని తెలుసుకోవటం కోసం కూర్చోండి కళ్ళు మూసి కూర్చోండి మనస్సులో ఉండే సంకల్పాలను కూడా డ్రాప్ చేయడం డోంట్ ఆస్క్ హావ్ జస్ట్ డూఇట్ నేను ఎలా చెప్తాను మీ సంకల్పాలను ఎలా డ్రాప్ చేయాలని నేను ఎలా చెప్తానండి నేనే మీ దూరి వాటిని ఇలా జోగచ్చనా don't ask how just do it so sankalpa moolano meer udivesste potaidi meer pattukodan chethane all akkada koochunu undi you drop them they will go so bro bandalayine pakkana pettadam emantha kashtam pattukodam maniste padipothundi drop them so ipudu em cheyukuntaru emi cheyakkarnadu emi cheyakkarnadu mari emiti be just be చూడండి ధ్యానము చేయటానికి ప్రయత్నం మీరు చేశారంటే మీరు ఆ ధ్యానాన్ని చెడగొట్టేసినారు ఎఫర్ట్ టు మెడిటేట్ ఈజ్ ద డినయల్ ఆఫ్ మెడిటేషన్ చిన్న మెడిటేషన్ చేద్దాం ఇలా నిటాదిగా కూర్చోండి ధ్యాన ముద్రలో కూర్చోండి కళ్ళు మూస్తుంది ధ్యానముద్రలో కూర్చోవాలి ఒకసారి చేతులను భుజ స్కంధములను పరిశీలించండి ఎప్పుడు ఏదో ఒకటి చేయడానికి సిద్ధముగా ఉన్నట్టుగా ఉన్నారా మీరు అలా ఉంటున్నారా ఎప్పుడు రెడీ టు డూ సంథింగ్ అడ్ ఏదో ఒక చేయటానికి సిద్ధంగా ఉంటున్నారా అలాంటి లక్షణం మీలో ఉందా అదేమంత మంచి లక్షణం కాదు నిజానికి నేను కర్తను కాను నేను సాక్షిని మాత్రమే డేట్ చేతులు భుజములు రిలాక్స్ అయ్యేట్లాగా నేను వాటికి నచ్చజెప్తున్నాను చేతులు రిలాక్స్ చేసీదేమీ లేదు రిలాక్స్ అలాగే భుజములు కూడా చేసీదేమీ లేదు రిలాక్స్ నేను కళ్ళు మూసుకున్నాను ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నానో ఈ ప్రపంచాన్నంతని కూడా నేను ప్రక్కన పెట్టేశాను ప్రపంచం ఏమైపోతుందేమో ఏమీ అవదు ఏదైతే అది అంటే ఈ ప్రపంచం అనే రాయిని బండరాయిని పక్కన పెట్టేశాను ప్రపంచంతో ఇప్పుడు నాకు సంబంధము లేదు ప్రపంచం వెయిట్ చేస్తుంది ఇట్ విల్ వెయిట్ మనస్సుకేసి ఒకసారి చూస్తున్నాను నేను చూడడం మొదలుపెట్టేప్పటికీ మనస్సులో ఉండే సంకల్పాలన్నీ కూడా ఆగిపోతాయి మనస్సు నిశ్చలం అయిపోతుంది మనస్సుకేసి చూడండి గట్టిగా చూడండి ఒకసారి మనస్సుకేసి అంటే ఏమి ఆలోచనలు వస్తున్నాయో గమనించండి ఏం ఆలోచన వస్తుంది ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి ఎన్నో లేవు మనం ఒకటి చూడండి ఒక్క ఆలోచన ఉందేమో చూడండి పట్టి చూడండి ఒక్క ఆలోచన ఉందా అబే అదిలేను ఉన్నాను ఐ బి నా I I do I do ఐ I be బి ఆ తేడాన్ని గ్రహించండి I do కాదు ఐ be I be మనస్సు చెదిరిపోకుండా చూసుకోవాలి అలర్ట్ గా ఉండాలి ఒకవేళ చెదిరిపోతే మళ్ళీ వెనక్కి వచ్చేసి ఐబీ ఐబీ ఐ డూ నో ఐబీ be coming something no doing something no just be i just be could be 먹은데 메는데 잘안봐 본데 very nice i just be kaise de mil rahe hum log mai i just be nijaani ki i love to be i love to be indoramaante naaku chaala preethi i love to be i be i love to be you may say i like to be but better i love to be chinna chiru novu kadavulapai i love to be శాంతిశాంతి రిలాక్స్ విశ్రాంతిగా కూర్చొని మెల్లగా కన్నులను తెరవాలి ఐ లవ్ టు ఇది చాలా పవర్ఫుల్ మెడిటేషన్ ఏమిటి పవర్ ఏమిటంటే ఆ డూయింగ్లో బికమింగ్లో ఉన్న ఒత్తిడి స్ట్రెస్ అది సూర్యకాంతిలో మంచు వలే కరిగిపోతుంది మీకు చక్కటి రిలాక్సేషన్ వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుందంటే అది మీ స్వరూపం నుంచి వస్తుంది ఎందుకంటే మీ స్వరూపంతో మీరు దగ్గరికి చేరే ప్రయత్నం చేస్తున్నారు ఫెమిలియర్ ఫెమిలియర్ మీ స్వరూపంతో మీరు ఫెమిలియర్గా ఉంటున్నారు స్వరూపంతో ఫెమిలియర్గా ఉండాలి ఫేస్బుక్తోటినూ లేకపోతే ఇంటర్నెట్ తోటి ఫెమిలియర్టీ ఉంటే స్ట్రెస్లు పెరిగిపోయి కళ్ళు మంటలు వస్తాయి స్వరూపంతో ఫెమిలియర్ ఉంటే చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు బ్రహ్మభూయాయ కల్పక ఓం పూర్ణమదూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్య ఓం శాంతిశాంతశాంతి